మేము అనేకలకు వెలుగుని చూపించాలి ప్రభావ అటువంటి పని మాకు అప్పగించినారు కాబట్టి యథా తదుతో నేనే వైభవం కలగలిగి పని చేయలాగా సాయపడమంతా ఆడిస్తున్నాం ప్రభావ మా తలంపులు అన్నింటిలో మీకు చోటుచ్చేలాగా సాయపడమంతా మా ప్రవర్తన అంత మీకు చోటుచ్చేలాగా సహాయపడమంతా ఈ యొక్క మీరే ఆధిపత్యం వహించి ముఖ్యంగా ప్రభావ మీ మా యొక్క సదు సీ చేయండి ప్రభావ చెప్పబడుతున్న వాక్యాన్ని ఆమోదించండి తండ్రి బ్రదర్ని ఆశీర్వించండి తనంగా అభిషేకించండి పర్లకు ధ్యానం చేత ఆచరించి నడిపించండి ఈ స్వారం వింటే మాకు జీవం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి జీవింపజేయమంటే ఆర్థిస్తున్నాం మీ కొరకు ప్రతి ఒక్కరిని పెట్టుకొని మీరే మహిమను దాన్ని ఏసుక్రీస్తు పరుషుత నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఎవరన్నా చక్రవర్తులు వా చక్రవర్తి సాక్ష పంచుకుంటాడు వాళ్ళ ఫాదర్ది నెగిటివ్ వచ్చింది కదా రిపోర్ట్ అదే అదే అదే సార్ దాని గురించి షేర్ చేస్తా ఉన్నాడు బా తింగిరకున్న బయమ గారు చాలా చాలా మన మిషన్ సాంగ్ పడదామా ఓకే సార్ ఓకే ఓకే సార్ సరే మీరు లీడ్ తీసుకోండి సార్ అందరం కలిసి పడదాం పడదామంటే పడదాం సార్ పడదాలి సార్ పడాలి సార్ చాలా రోజులు ఓకే సార్ ఓకే వాత అందూ ఉందలేకూడదు మూలే నిగ్రామం అసల ఉండనే కూడదు సువాతం దనివురు ఉండనే కూడదు సంఘములే నిగ్రామం అసల ఉండనే కూడదు ఇదే If I was paths, I would have always been turned in a light. I believe I am jelly with my smell, my animal is not my gates. I swear to God, akalum naikudaru ee laksha <laughs> sadanalu ne lakshatettanu praanu tilu anuboyitu premalu sahium chuchu ee laksha sadanalu Neelakshya pektanu nāprāna iluvannu mōyuchu Sramanu sahyūnchuchu Tāgedanu munnu munduk Tāgedanu shubhavattanu Tāgedanu munnu munduk చెదను శుభవర్తను సువాతందని ఊరు ఉండని కూడాములేని గ్రామ అసలుందని కూడా ఫస్ట్ లైనా ఉంటాగాలి ప్రభునిస్తే వను విడువను నేను నిందలైనా మోసాని నీచినప్పుడు మరువను నేను పస్తులైనా ఉంటాగానే ప్రభునిస్తే వను విడువను నేను నిందలైనా బోసాగానే నీచినప్పుడు మరువను నేను సాగరను మును ముందుకు సాచేదను శుభవార్తను సాగరను ముందుకు సాచేదను శుభవార్తను వార్త అందని ఊరు ఉందని కూడా గ్రామ అసలున్నారు ఏ సురాజు ముందుగా సాగిపోగా ఆ కొందగా కొండగా నాకుండగా ఏసు జుముందుగా సాగిపో చూడగా తానే నాకు వందగా కొగా నా కుందగా సాగరను శుభవార్తను సాగరను మును ముందుకు సాటేదను శుభవార్తను అందని ఊరు नै कृद दे संगबुते नाथो अकलुंड ने न सोजी निधे दे दे अल्लाह दे I am a child, I am a child, I am a child, I am a child, I am a child, I am a child, I am a child. Hallelujah. Hallelujah. Praise God, Sir. Thank you very much. This is the one who is a part of the world. I am a child, I am a child, I am a child. సేవా భారత్ లో ప్రస్తుతానికి ఆయన చిల్డ్రన్ వింగ్ కి నేషనల్ డైరెక్టర్ గా ఉన్నారనమాట ఆయనకప్పుడు జిఎ లో ఆయన బైబుల్ కాలేజ్ ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉంటే కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉండేవారు ఆయన రాశారు సో హోదా అందులో ట్రైనింగ్ అయిన ఆయన ఆయన శిష్యుడే ఒక ఆయన లక్షడిపేట కరీంనగర్ డిస్టిక్ లో సేవల్ చేశాడు సమయంలో ఆయన పాడాడు చచ్చిపోయాడు ఆయన ఈ పాట మాత్రం ప్రజల్లో చాలా ఫేమస్ అయింది సో థ్యాంక్ సో మచ్ పాట విన్నప్పుడల్లా ఈ పాట విన్నప్పుడల్లా ఆ దైవజన్యులు ఎవరైతే ఉన్నారో ఎస్ వాళ్ళు ఎంత బలమైన కాలింగ్ తోటి పనిచేశారు లేకపోతే వాళ్ళ హృదయంలో ఏ విధమైనటువంటి భారం అయితే రిక్వెస్ట్ ఉంది సార్ అది ఎస్ నిజంగా మనం అందరం పరీక్షించుకోవాల్సిన విషయం వెరీ గుడ్ థ్యాంక్స్ యూ హ్యావ్ కైండ్ ఆఫ్ బర్డన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ లీడర్ విత్ మోడీ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ సో దేవుని ప్రస్తుతం మన నామములకు మహిళ కలిగింది కాక ఈరోజు యూదో రాజుల్లో ఒకరైనటువంటి అమధ్య కుమారుడు ఉజ్జాలు తన ప్రాభ ప్రారంభం తన ముగింపు సో ప్రారంభంలో ఉన్నంత ఉద్యమము శక్తి భక్తి ముగింపులో కూడా ఉందా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయము ఈయన జీవితంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాటను ప్రారంభము ఘనంగా ఉండగానే ముగింపు మాత్రం చాలా ఘనహీనంగా బాధాకరంగా ఉంది ఆయన జీవితంలో సో ఈ విద్య గురించి కొన్ని విషయాలు ఆలోచన చేసినట్లయితే అనే పేరుకి అర్థము యుహోవాయే నా బలము అనే అర్థం యుహోవాయే నా బలము అని అర్థం ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకపోయే విషయాలన్నీ అస్పష్టంగా తిప్తంగా నిర్వతాంతములు రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో ఉంటే ఆయన ముగింపు కూడా దాదాపుగా అందులోనే ఉంటుంది ప్రారంభం ముగింపు కూడా వాస్తవానికి వాళ్ళ తండ్రి అమర్ధ్య యోదో రాజుల్లో ఒకరు ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయే నాటికి ఈయన వయసు దాదాపుగా పదహారు సంవత్సరాలు ఉంటుంది ఆ పదహారు సంవత్సరాల వయసులో ఈయన రాజ్యపాలన ప్రారంభించారు విజయ వేళన ఆరంభించినప్పుడు పదహారు సంవత్సరాల వయసు ఎరుసలింలో ప్రారంభమై పరిపాలన విధానాన్ని కొనసాగిస్తూ దాదాపుగా సుదీర్ఘమైన ప్రయా పరిపాలన జన్మించిన ఒక వ్యక్తి దాదాపుగా యాభై సంవత్సరాలు పరిపాలన చేసేదండి ఇస్రాయల్ రాజుల చరిత్ర అంపట్లో సుదీర్ఘ కాలం పరిపాలన చేసేటువంటి వ్యక్తికి రాజు ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక ఆయన ఒక ఉజ్జీగా మాత్రమే అంత సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేయటానికి అతను ఏంటి ఆయనలో ఉన్నటువంటి అంతకాలం పరిపాలన చేయటానికి దేవుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు అతనికి అంతకాలం పరిపాలన చేయటానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు అనని ఆలోచన చేస్తే దాదాపుగా ఆయన పరిపాలన సమయంలో ఈ ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యముగా ఉపయోగలు ఏకరాజ్యం విడిపోయి ఆ ఉత్తర రాజ్యానికి ఏమో వేరే బాబు రాజుగా ఉన్నాడు దాదాపుగా అతను అతను రాజు అయ్యి అప్పటికే ఇరవై మూడు సంవత్సరాలు ఆ ఇరవై మూడో సంవత్సరంలోనే అమర్ధ్య దక్షిణ రాజ్య రాజ్యమైనటువంటి ఈదారాజ్యం యొక్క ఆ రాజు అమర్ధ్య చనిపోవడం అదే సమయంలో అతని తర్వాత తన కుమారుడిగా ఈ ఉజ్జిగా అతను వయసు పట్టుకున్నప్పటికీ మంత్రివర్గం ఏకగ్రీవంగా అతనికి రాజుగా పట్టాభిషేకం చేసి నిలబెట్టడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి సో అతను భక్తులు విధానం ఆ తండ్రిలు అతను తండ్రి ఆయన చూపించిన మాదిరి చాలా ఉన్నతమైనటువంటిది సో ఆ మూడు నాలుగు వాక్యంలో ఇక్కడ మనకి ఇరవై ఆరు అధ్యాయం నాలుగు వాక్యం తన అతడు తన తండ్రి అయిన ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు అని ఉంటది అనమాట యథార్థముగా ప్రవర్తించాడు అనంటది సుదీర్ఘ ప్రయాణం సుదీర్ఘ పరిపాలన చేయటానికి దేవుడే అవకాశం ఇవ్వాలండి మనంతట మనము అడిగి పొందుకునేటువంటిది కాదు దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కరుణ దేవుడి అనుమతి దేవుడు ఒక అవకాశము మన జీవితంలో మనము మన జీవితంలో ఏమి కూడా సాధించలేము సంపాదించలేము మనము దాన్ని అనుభవించము లేవు ఈరోజు మోడీ గారు రెండోసారి పరిపాలన మరి చేస్తున్నాడు అధికారంలోకి వచ్చాడు అని అంటే కనుక ఆయన బలము ఆయన తెలివి ఆయనకు అన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కాదు అయితే కేవలము దేవుడే ఒక అవకాశం కల్పించాడు దేవుడే అవకాశం కల్పించాడు ఈ రోజు చాలా మంది క్రైస్తువులు ప్రార్థన చేస్తారు ప్రభు ఆ మోడీని తీసేనాయన ఆ మోడీని ప్రభు పరిపాలన కోలగొట్టేనాయన అధికారం తీసేయని చెప్పేశాను దేవుడే అధికారం ఇచ్చేశాడు అధికారం ఇచ్చిన తర్వాత నీవు నేను మనము ఆ పరిపాలన తీసేసే అని అంటే ఆయన తీసేయడు ఆయన ఇస్తున్న చెప్పున ఒకరికి అధికారం ఇవ్వటం ఒకరి దగ్గర నుంచి అధికారం తీసివేయటం యహో వర్షము ఆయన చేతిలోనే ఉంది దేవుడే ఇవ్వాలి అయితే ఎందుకు అధికారం ఇచ్చాడు అవకాశం కల్పించాడు అంటే దేవుని బిడలేన వారు సఫలమవుతున్నారు సఫర్ అవుతున్నారు వాళ్ళ అధికారంలోకి రావడాన్ని బట్టి అని ఆలోచన చేస్తే మనం అందుకనే మనం వారి ఫలితాలను తీసేసేయాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు వారికి ఎందుకు అవకాశం కల్పించాడు వీళ్ళు ఎందుకు చేస్తున్నాడు అని అంటే కొద్దిమంది నీతి మంత్రులు బస్తి పనులు ఆత్మీయలేని వారు మాత్రమే సఫర్ అవుతున్నారు కానీ చాలా మంది నిర్లక్ష్య వైఖరితో జీవిస్తూ నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది భక్తిహీనమైనటువంటి స్థితిలో జీవిస్తున్నారు చాలా మంది బాధ్యతను విస్మరించి బతుకుతున్నారు ఇలా వాళ్ళందరినీ అని అంటే ఇలాంటి మోడీ ప్రభుత్వాలు బిజెపి ప్రభుత్వాలు రావాలి లేవాలి అందుకనే మనం గతంలో చరిత్రలో మనం బైబిల్లో నుంచి కూడా బైబుల్ చరిత్రలో ఆలోచన చేస్తే దేవుని ప్రజలైన వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ వెన్ను చూపించేటువంటి సందర్భాలలో దేవుడు వారి మీదకి అన్య జనులు లేవనెత్తి వీళ్ళని అణిచి వీళ్ళని సఫర్ చేసి వీళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత వాళ్ళని అడగదొక్కేవాడు వాళ్ళ మీద జయమిచ్చేవాడు వాళ్ళ పరిపాలన తీసేసేవాడు తీసేసేవాడు అనమాట ఈ రోజు నా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ సమాజాన్ని సేవకుని సంఘాన్ని మేలు కులిపి రాకడ సమయమైన మన ప్రియుడిని కలుసుకుని వేళ ఏంటి అని తెలియజేయడానికి ఇవన్నీ అనుమతిస్తూ ఉన్నాడు సో అదే కోణంలో మొత్తానికి ఈయన సుదీర్ఘ ప్రయాణం చేశాడే కొన్నిసార్లు మన యోగ్యత అయోగ్యతను బట్టి అని మనం అనుకుంటాం కాదు దేవుని యొక్క ప్రణాళిక అది కొన్నిసార్లు మన ప్రవర్తన విధానం కూడా దానికి ఆధారం అయ్యుండవచ్చు దానికి కారణం అయ్యుండవచ్చు ఓకే దేవుని యొక్క ఉన్నతమైన కృప మన నెలలో ఉన్నప్పుడు మనము ఎక్కువ కాలము దేవుని మహిమ కలుగు దేవుని దృష్టాంతమైన వ్యక్తులుగా మనం బ్రతకగలుగుతాము దేవునికి మహిమ కలుగును దాకా ఆ రెండో విషయం ఏంటంటే అతని యొక్క జీవితంలో ఆ గుడ్ క్వాలిటీస్ ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ అధ్యయనం అంతట్లో మైగులు ఉన్న వారికి పెట్టుకోండి చదవకర్లేదు సమయం లేదు కాబట్టి త్వర మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇరవై ఉన్న విషయం ఏమిటంటే యథార్థముగా ప్రవర్తించాడే తన పితరుల మాదిరిని బట్టి తోడటండి మన పితరుల అడుగు జ్వాలలో అతను తోడట ఓకే ఆ రకంగా మన జీవితంలో మన ముందు తరాలు వారు మన పెట్టరులైనటువంటి వారు అయితే మన రక్త సంబంధం వారు ఒకవేళ భక్తిహీనంగా అది వాళ్ళ మాదిరి మనం తీసుకోవాలేదు కానీ దేవుని బిడలైన దైవ మన ముందు తరాల్లో ఉన్నటువంటి దయోధ్యులు కావచ్చు విశ్వాస సమాజం కావచ్చు లేకుంటే భక్తి పనులైన మన తల్లిదండ్రులు కావచ్చు అన్నదముల అక్క కావచ్చు అంటే వారి మాదరిని మనము తీసుకొని మనము దేవుని దృష్టిలో యథార్థముగా జీవించినప్పుడు అద్భుతమైనటువంటి విధానంలో దేవుడు మన కొరకు ఆయన ఉండి గొప్ప కార్యాలు చేసే దేవుడు మన విశ్వములు ఆయన గర్వపడే దేవుడై ఉన్నాడనమాట మన గురించి ప్రజల ఏదట ప్రత్యేకంగా చెప్పాలని అంటే తాతాను ఎదుట కూడా ఆయన గర్వంగా ఓ నా కుమ్మారుడు ఎంత యథార్థవంతుడో నీకు తెలుసా ఎంత భక్తి పడో నీకు తెలుసా ఓ అతని సంగతి నువ్వు ఎదుగుదా అనని గ్రంథంలో యోగుల గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా చక్కగా ధైర్యంగా అతని గురించి మాట్లాడినట్లుగా తాతానుతో సవాలు చేసి మాట్లాడగలిగినటువంటి మరి అవకాశాన్ని మనం కల్పించిన వారు అవుతాం అలా దేవుడు మాట్లాడగలుగుతాడు మన పక్షాన ఆయన మన పక్షాన్ని వహిస్తాడు ఆయన మన ప్రాణములకు నష్టము కలిగించదు కానీ మనల్ని మన తరపున నిలబడే ఆయన ఛాలెంజింగ్ మన విషయంలో కారు వేసుకొని మాటదారుగైనటువంటి దేవుడు మనకి ధైర్యము భరోసాను ఆయన ఆదరణను అండ కొండగా ఆయన నిలబడేటువంటి దేవుడై ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును దాకా అలాగే మనము దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు దేవుడు మన కొరకు బ్రతికినప్పుడు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పోరాటాలన్నిట్లో మనము జయము పొందగలుగుతాము ఇక్కడ ఈయన ఉన్న జీవితంలో ఇరవై ఆరు అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వాక్యాలు ఆలోచించేస్తే కనుక కొంతమంది మీదకి యుద్ధానికి వెళ్తాడు అటు పిలిస్టీన్తో యుద్ధానం యుద్ధం చేస్తాడు ఏమండి ఆ యుద్ధం చేసి ఆ ప్రాంతాలను దాదాపుగా దాదాపుగా అతను ఓడించి జయించి ఆ ప్రాంతాల్లో నివాసం చేసినటువంటి ప్రజలందరినీ కూడా అద్భుతమైన విధానంలో పిలిస్తీన్లు అదేవిధంగా అరబీలు మొహలీలు అనేటువంటి జాతుల వారితో ఆయన యుద్ధం చేసి గొప్ప విజయాన్ని సాధిస్తాడు సాధించి ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకొని ఆ ప్రాంతాల చుట్టూ ప్రాకారాలను కట్టించేస్తాడు ఆ ప్రాంతాల చుట్టూ ప్రకారాలు ప్రాకారాలను కట్టించేస్తాడు గుమ్మాను నిలబెట్టేటువంటి వాడు దేవుడు తనకి నచ్చినట్టుగా మనం బ్రతగలిగితే ఆయన మన పక్షాన నిలిచి మనము కోరుకున్నట్టుగా విజయాలని మన శత్రువులు ఎవరైతున్నారో వారితో పోరాడి విజయం మనం సొంతం చేసే దేవుడై ఉన్నాడు మన జీవితంలో ప్రేమైన వాళ్ళ దేవుని కొరకు ఇష్టమైన జీవించినప్పుడు సుదీర్ఘ పరిపాలన చేయాలంటే సుదీర్ఘంగా మనం జీవించాలి ఎక్కువ కాలం మనం జీవించే వాళ్ళుగా ఉండాలి ఎక్కువ కాలం జీవించాలంటే ఆయనకి ఇష్టమైన వారుగా మనం దక్కకవలసిన వారమై ఉన్నాం ఆ విషయం జ్ఞాపం చేసుకుందాం ఎవరో రెండు కలిగి ఉండితే దీర్ఘాయులకు కారణమనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనకి ఇష్టమైన వారుగా ఆయన ఎందుకు భయపెట్టి కలిగితే మన ఆయుష్ తొలగించబడుతుందట పొడిగించబడినటువంటి ఆయుష కాలంలో మనము ఆయనకి ఇష్టమైన వారుగా జీవించవలసిన వారేమై ఉన్నాము ఆ ఆ ఆయుష దినాలు మహిమకరంగా మనము ఏముండే దేవునికి మహిమకరంగా మనము జీవించవలసిన వార జయోత్సవంతో మనము జీవించవలసిన వారమవింప చేస్తాడు అలాగే అలాగే జీవింప చేస్తాడు దీర్ఘాయుడు దీర్ఘకాలం పరిపాలన చేస్తూ వచ్చాడు యథార్థంగా పరిపాలన జీవించిన కారణాన్న దేవుడు ఆయన పక్షాన్ని ఉండి జైనిచ్చాడు ఏ జీవితంలో నా జీవితంలో మనం భయపడాల్సిన ఏ తెగుకి వ్యాధికి బాధకి కష్టానికి ఇబ్బందికి అవమానాలకి నిందలకు ఆకలి వస్త్రయనకు దేనికి కూడా ఆర్థిక ఇబ్బందులకు నష్టాలకు కష్టాలకు భయపడాల్సిన అవసరము లేదు ధైర్యమోహించండి ఆయన మన పక్షాన ఉన్నాడు మన ఆయనకి ఇష్టంగా జీవించినంత కాలం మన పక్షాన ఉంటాడు వ్యాజ్యం మారుతాడు జై ఇస్తాడు విజయోత్సమత మనల్ని బ్రతికించి నడిపించేటువంటి దేవుడే ఉన్నాడు దేవునికి మహిముఖరు ఉన్నదాకా తొమ్మిదో వాక్యంలో చూస్తే ఆయన ఎరుసేము కుమ్మము స్థిరపరిచి ఒక గొప్ప పత్రకావాలయంలో అతను జీవించగలుగుతాడు అన్నమాట ఎరుషులేము అని సమాధాన పట్టణం అది మహారాజు పట్టణం కూడా వ్రాయబడి ఉంది దేవసందులో ఋషలయం అనగా మహా సమాధానము శాంతి సమాధానములు మనము స్థిరపరిచి తెలుముగా కలిగి ఉంది ఆ నెమ్మదిని కలిగిన వారంగా శాంతిని కలిగిన వారంగా స్థాపించిన వారంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము ఎప్పుడైతే మనం జీవించగలుగుతూ ఉమో దేవుని మహాకృపలో ఉండే ఒక భద్రతా వలయములు మనము నిర్మాణం చేసుకుంటున్నాము మనకి సైట్ జోన్ మనము ఉంటాము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి దేవుడి మహాప్రభలో అంటే ఆ రకంగా జీవిస్తూ ఉన్న దినాల్లో ఆయన పరిపాలనా కాలం ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే గొప్ప పని ఏంటంటే పదో వాక్యం ఉంటుంది చాలా కృషి చేసేదండి అతని పరిపాలనా దినాల్లో సమృద్ధి అనేది ఉందండి వ్యవసాయం కంట ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించాలి ఆ వ్యవసాయము ఏ విధంగా ఎక్కువగా చేయాలి ఎక్కువ పనులను ఎలా పండించాలి అనేటువంటిది ప్రజల్ని ప్రయత్నించి వినూత్నమైనటువంటి విధానంలో దాదాపుగా ఆయన ఆ ప్రాంతాల అంతటిని కర్చేసి శ్యామలముగా మార్చడానికి అంతా ప్రయత్నం చేశాడు అదేవిధంగా చాలా మరి దాంతో ఏమంటారు దాన్ని ఆ పక్షులు ఇక వ్యవసాయం అంతా చెప్పిన సరే గ్రీన్ గ్రీన్ రాలీ ఉండేది దాంతో ప్రజలందరూ కూడా చాలా సమృద్ధిని సంతోషాన్ని ఆనందాన్ని కలిగి ఉన్నాడు ఒక మరి తోచూనే ఒక ఆశీర్వాదంతో నింపబడ్డాడండి నింపబడ్డాడు అంత బాగానే అతను పదహారు ఏళ్ల వయసులో జీవితాన్ని పరిపాలన వ్యవస్థను విధానాన్ని ప్రారంభించి విజయోత్ మార్గంలో ముందుకు సాగిపోతూ ఒక అభివృద్ధిని సాధిస్తూ ఎక్కువ కాలం పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే అనుకోకున్న తన జీవితంలో అరవై ఎనిమిదవ సంవత్సరం వచ్చేటప్పటికీ కొంత వృద్భాగ్యం అనేది మేలపడేటప్పటికీ ఆయనకి ఏమైపోయిందంటే ఒక్కసారిగా వెనక తిరిగి తన జీవిత దినములు పరిపాలనా దినాలన్నిటినీ చూసుకున్నప్పుడు ఏదో చాలా అచీవ్మెంట్ చేశానని గొప్ప విజయాన్ని సాధించానని చెప్పేసి అతను పొంగిపోతూ వచ్చాడండి అతను ఉప్పొంగిపోతూ వచ్చి వచ్చి వచ్చి ఆలోచించాలి దీనంతటికి కారణము దేవుడే కదా దేవునికి మహిమ కనుగును గాక అని చెప్పవలసిన వాడు దేవునికి మహిమ ఘనత స్తోత్రములు ప్రభావము అని చెప్పకుండా ఏం చేశాడంటే దీనంతటి కారణము నా తెలివి నా సొంత బలము నా సొంత జ్ఞానము నాకున్న శక్తి నాకున్న అధికారము నాకున్నటువంటిది అని చెప్పేసని తన యోగ్యతను బట్టి తన జ్ఞానమును బట్టి బలమును బట్టి తెలివిను బట్టి సుదీర్ఘంగా పరిపాలన చేయగలిగానని ఏంటి ఆ శత్రువుని ఊరించగలిగానని ఋషలేమును కట్టగలిగానని గొప్ప వ్యవసాయ అభివృద్ధి సమృద్ధి దేశములో ఆశీర్వాదాన్ని సంపాదించగలిగానని తలంచాడండి తలంచాడండి అప్పటి వరకేమో అభివృద్ధి చెందే వరకేమో నా ఫలము ఆయనకి మాత్రం హిము కలుగును గాక ఆయన నా తోడు ఉన్నాడని చెప్పి చెప్పిన వ్యక్తి ఒకనొక సమయం వచ్చేటప్పటికి వయసు పెరిగేటప్పటికి కొంతమంది సాదస్వం పెరుగుతుంది వయసు పెరిగితే శాదత్వంగా మాట్లాడతారు పెద్దవాళ్ళు అని చెప్పేసి అని ఉంటారు చూడండి శాదత్వం సంఘదేవు గాని కాస్త అహంకారము కాస్త గర్వం అనేది ఈయన జీవితంలో ప్రవేశించింది ఈయన జీవితంలో దేవుడే జీవితంలో తనను బలపరిచాడు అనే విషయాన్ని మరిచిపోయి మధ్య చెనించిన వాడిలాగా ప్రవర్తించాడండి ఆ దో ఏమైపోయాడో తెలుసు అండి రెండవ తిరువృత్మ ఇరవై ఆరాధ్యాయము పదహారు నుంచి ఇరవై వాక్యం వరకు తన జీవితాన్ని ఆలోచన చేస్తే కనుక నెంబర్ వన్ కుస్టి వ్యాధి వచ్చేసింది ఎందుకునంటే దైవ ఇక దేవుడు లెక్క చేయట్లేదు దైవజనులు లెక్క తన కింద ఉన్న మంత్రి వర్గాలు లెక్క చేయట్లేదు ఇంకా ఎవరిని లెక్క చేయట్లేదు తన ఇష్టానుసారంగా అతను ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నాడు ప్రవర్తిస్తూ వస్తున్నాడు తన జీవితంలో సాధించింది ఏమిటి అంటే అంటే దేవుడు కాదు దేవుడు కాకుండా నేనే సాధించాను ఏదో అని అని అనుకుంటే కనుక మన జీవితంలో మనము పతనానికి మనము ఖచ్చితంగా ప్రారంభంలో ఉన్నాము ఆలోచన వచ్చిన మరుక్షణమే పతనానికి ప్రారంభమైంది మన భక్తుడు అని చెప్పేసి దాన్ని చేసుకోవాలి నేను జీవితం మనకు అదే తెలియజేస్తుంది అదే తెలియజేస్తుంది రాజు అనే గర్వము అతన్ని ఏమైందండి అంతే తన జీవితంలో సావుకుడు చేయవలసిన పనిని తన చేతిలోకి తీసుకున్నాడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు దేవుని పనిని దేవుని సాగుకులని తన చేతుల్లోకి తీసుకోకూడదు ఎవరికి ఇవ్వాల్సిన స్థానాన్ని వారికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాల్సినటువంటి మరి గౌరవ మర్యాదలు వారికి ఇవ్వాలి మన స్థానం ఏంటో మన స్థితి ఏంటో మన గతం ఏంటో మనం ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొని ఉండిన ఎడల మనకి ఎంతో మేలు కలుగుతుంది లేకపోతే కనుక కుష్టు కుష్టు అనేది ఆ రోజుల్లో ఎందుకు వచ్చేది అని అంటే గనక ఆ రోజుల్లో పాపము చేసిన వారికి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారికి వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను చేసేటువంటి పాపములకు ఆయన వచ్చినటువంటి రోగం ఏమిటి అంటే బైబుల్లో కుష్టు వ్యాధి అని చెప్పేస వాక్యం తెలియజేస్తుంది ఆ రెండవ విషయం ఆమోస్ గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వాక్యంలో తెలియజేస్తూ ఉంది ఈ ఉజ్జియ పరిపాలన చేసిన దినాల్లో రాజ్యమంతా బాగా నుండి తొలతూగుతూ ఉంది సమృద్ధి ఉంది ఏ కరువు కాటకాలు కష్టాలు ప్రకృతి వైపరీత్యాలు లేవు బాగుంది అని అనుకొని దాన్ని బట్టు కూడా ఈ ఉజ్జయ గర్విస్తూ అది తను సాధించిన అభివృద్ధిగా ఊహించుకుంటూ ఇక తనలో తాను సంతోషపడుతూ ఉన్న అకస్మాత్తుగా అనుకోకుండా ఊహించని పరిణామం రాజ్యములో భూకంపం వచ్చిందండి ఆ భూకంపం మూలంగా చాలా నష్టము వాటిలిందండి పరిస్థితులు తారుమారైపోయాయి తను ఊహాజనకమైనటువంటి నిర్మాణం బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాడు ఇక నాకేంట్లే ఇక నేను కాబట్టి సాధించేశాను తను కట్టుకున్నటువంటి గర్వపు కోటలో కూలిపోయాయి పరిస్థితులన్నీ తారుమారైపోయాయి ఆ దెబ్బతో తిరని నష్టము ఆ రాజ్యములో వాటిల్లింది అది తన జీవితంలో రెండవ దెబ్బ మొదటిగా కుష్టి వచ్చి రాజ్యము అధికారము పరిస్థితులు ఏమండి తన రాజ్య దర్బారు అన్నీ వదిలిపెట్టుకొని దూరంగా అందరూ ఉండి ఒంటరిగా తన బ్రతుకును గడపవలసి వచ్చింది ఆ తర్వాత అది సాలదు అన్నట్టుగా అన్నట్టుగా అభివృద్ధి చెందిన నా దేశము నా రాజ్యము నా ద్వారానే ఇదంతా కూడా సాధ్యమైంది అనుకున్నదంతా కూడా ఏం చేశాడంటే కొప్పుకు పడేశాడు ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో దేవుని ప్రమేయం లేకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నా సొంత బలము తెలివి ఘనత చదువుతోనూ పలుకుబడితో పేరుతో నేను సంపాదించుకున్నాను నిలబెట్టాను సాధించాను ఏదో చేసేసాను అనే ఫీలింగ్లో ఉంటే నీది దేవుని ప్రమేయం లేకుండా నీ నువ్వే ఏదో సాధించావనే ఫీలింగ్ నీకుంటే దయచేసి ఈ రోజే వదిలిపెట్టేయండి మర్చిపెడితే మంచిది లేకపోతే అదంతా కూలిపోద్ది ఇంకా ఏమీ కనపడుతుంది నువ్వు సాధించింది చేసింది నిలబెట్టింది అంటూ సంపాదించిందంటూ ఏమీ లేకుండా నేల చేసేస్తాడు దేవుడు నేల చేసేసాడు ఇక్కడ ఉజయాకాలంలో చివరికి రెండవ దినవృత్త మూడవ విషయం రెండవ దినవృత్తాంతరగ్రంథం ఇరవై ఆరు అతను ముగింపు చాలా బాధాకరంగా ఉంది ఆ కుర్చు రోగిగానే ఆ నష్టపోయిన వాడుగానే పేరు పోయిన వాడుగాను అధికారం ఏమండి రోగగ్రస్తుడుగా విలువ లేని వాడుగా అన్ని ఉండి ఏమీ లేనటువంటి దిక్కు తను చచ్చిపోయాడండి తన జీవిత ముగింపు చాలా విషాదంగా జరిగిపోయింది అదిగో మన ఆత్మీయ జీవితంలో మనం కట్టుకున్నటువంటి ఆ అహంకారపు గర్వపు కోటలు నీ జీవితంలో నువ్వు సాధించినటువంటి వాటిని చూసి ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా సరే హెచ్చించుకొని రెచ్చిపోయే పరిస్థితిలో దేవునికి చెందవలసిన మహిమను దొంగిలించే దిక్కుమాల పరిస్థితుల్లో నీవు నేను మన కుటుంబాలు పరిచర్లు ఉంటే దయచేసి ఈరోజే ఒక తీర్మానం తీసుకొని ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడే ప్రయత్నం చేద్దాం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి వర్ధుల్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మహి మహిమ గల రాకడ సమీపముగా ఉంది ఆయన రాకడలో నీవు నేను అనవలసింది ఏమిటంటే ఒకటే ఒకటే ఆయన నిత్య ప్రవేశపెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ శుభగడిలు ఆసనం అవుతున్నప్పుడు మనం మాట్లాడవలసింది మనం ఆలోచించవలసింది మనం చేయవలసింది ఒకటే ఏమిటంటే హోవాయే నా బలము నేను ఏమీ లేను నేను వట్టివాడును మట్టివాడును యార్థమైన మనసుతో నీవు నేను జీవించవలసిన వారు భయోండి నిశ్చిరును మన శత్రువులను అంటే ఓడించి జయించి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఒక సమాధానయుతమైనటువంటి భద్రతా వలయంలో దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడటానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అభివృద్ధిని ఆశీర్వాదమును సమృద్ధిని దేవుడు మన జీవితములో అనుగ్రహించాడు అంతా దేవుని బలము దేవుని శక్తి దేవుని కృప దేవుడు మాత్రమే చేశాడు మనము కాదు మన జీవితంలో ఎప్పటికీ మనం ఆయన పాదాలను మటుకు ఆయన నామములు ఎప్పటికీ ఉన్నతమైనటువంటి ఆకాశం మటుకు హెచ్చిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయనకు మహిమకరమైన సాక్షులుగా బ్రతుకున్నట్లు దేవుడు మన జీవితాల్లో కృప దయచేయును గాక ఆ పరశుద్ధ దేవా దేవ మీకు వదనాలనైనా మహోన్నతుడవు తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలనైనా ఈ యొక్క గడిచిన కాలం మీరు మన సురక్షితంగా కాపాడనారు మిమ్మల్ని స్థితించేలాగన మిమ్మల్ని గనపరిచేలాగన ప్రభా మిమ్మల్ని ప్రార్థించలాగనా మరి ముఖ్యంగానైనా మీ యొక్క స్వరం విలులాగన మీరు మాకు సహాయకులు మీకు ఎంతో వందన ప్రభావ దేని విషయంలో మేము అతిశయించే దన్నం హెచ్చరిక నీరోజు జ్ఞాపకం తీసుకున్నాం అయినా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీరు మాకు అదనుగ్రహించింది మీకు ఎంతో వందనాలి ప్రభావ దేని విషయంలో మేము అతిశయిస్తున్నాం కల్వరిసలో బట్టి దేని వచ్చిన కూడా మీరు అతిశయించుద్దు అని వాక్యం హెచ్చరిస్తుంది ప్రభావ అది క్షణం జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రవ్వ మాలో ఏ గొప్పతనం లేదనైనా కేవలం మీ కనికరమే మీ యొక్క మమ్మల్ని రక్షింపజేసిందినైనా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు వేసాయా ప్రవ్వా ప్రతి ప్రార్థనాంశం మీ సరిగి చేరి అని ముఖ్యంగా తండ్రి చక్రవర్తి గారి వారి ఫాదర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ బిడన్ వారి మీకు వదనాలనైనా ఆ యొక్క లంగ్ ప్రాబ్లం గద్దెస్తున్నాం ఏ సేకరిస్తున్నాం అమ్మ స్వస్థత దయచేయండి ప్రభావ లంగ్స్ లో ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయి వాటిని తొలగించండి దగ్గు నుంచి వెల్దించేసి స్వస్థత అను గురించి అతని సురక్షిత ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం రక్షణ పొందలాగానే పాపం పొందలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు సమర్పించుకొని జీవించే మంచి సాక్ష్యం అనుగురించమని ప్రార్థిస్తున్నాం ఇద్దరు గురించి మేము ప్రార్థిస్తున్నాం వారి జీవితాలు అద్భుతాలు చేకూర్చండి మీరే మహిమను దామని ప్రార్థిస్తున్నాం మీకు అక్కడ జ్ఞాపకం చేసుకోమని ముఖ్యంగా ప్రభు క్రిస్టినా మరియు రవి గురించి ప్రార్థిస్తున్నామైనా విదిన్ టెన్ డేస్ స్వస్థపరచండి వారి యొక్క లివర్ డిసార్డర్స్ ని రెస్టోర్ చేయండి ప్రభా ఫంక్షన్ రెస్టోర్ చేసి మీరే మహిమనందమని ప్రార్థిస్తున్నామునైనా ఆ యొక్క అభిరామ్ గురించి మేము ప్రార్థిస్తున్నాం అభిమాని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా రెస్టోరేషన్ దాచేయండి షుగర్ నార్మల్స్ దేసి బ్లడ్ లాస్ తొలగించి మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకొని కుటుంబీకులందరినీ రక్షించుకోమని ప్రార్థిస్తున్నాము అయినా అయితే డానియల్ గురించి ప్రార్థిస్తున్నాం అమ్మీడ తండ్రి ఒంటరిగా ఆయన తన మళ్ళీ పోరాడుతున్నాడు ప్రభావ తన సమస్య నుంచి సహాయపడండి ప్రభా ఇక ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ బ్రెయిన్లో మీరే సరి చేయండి క్లాత్ తొలగించండి థ్రోంబోసిస్ తొలగించండి హీలింగ్ దయచేయండి మీ స్వస్థత ముట్టి స్వస్థపరచండి ప్రభావం ఒకరికి సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేయలాగా సహాయపడండి చెడు వాటి నుంచి ఇప్పుడు ఎలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తనతో బుట్టులందరూ సహాకరించి అతనికి సహాయకులు ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఒక ప్రార్థన అంతటినీ తన మీరే మీ వినికట్ల ఇబ్బంది పరుచుకొని ప్రతిదానికి విజయం అనుగ్రహించండి బ్రదర్స్ అందరినీ వారి కుటుంబకులందరినీ రక్షించండి స్వస్థపరచండి చుట్టూ కంచె వేయండి ప్రతి చోట మీ కొరకు సాక్షి పెట్టుకొని అక్కడ వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని రానయన్ను క్రీస్తు పరుశుద్ధ నామని ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడయండి అనుగాక ఆమెన్